शक्य मध्यमा अस्मदाचार्यपर्यतापराम ओ भद्र कर्णेष्लामेवा भद्रं पश्ये माक्षजत्रुवागुसनू यशेम देवितयु स्वस्ति वृद्धश्रवा స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్షో అరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతిశాంతి హేయజ్ఞేయాప్యపాఖ్యా విజేయాన్యగ్రయా న శామన్యత్ర విజ్ఞేయా ఉపలంభస్మృత అగ్రయానత అంటే ప్రథమత ప్రథమత అంటే ప్రప్రథమంగా మున్ముందుగా తెలుసుకోవాలి మొట్టమొదట తెలుసుకోవాలి ఏమిటి హేయ జ్ఞేయ ఆప్య పాక్యాలు ఇవి తెలుసుకోవాలండి ఇప్పుడు వినపడుతుందా హలో వాయిస్ క్లియర్గా లేదు హేయ జ్ఞేయ ఆప్య పాక్యాన్ని వీటిని యాజ్ఞేయ ఆప్య పాక్యాన్ని సంఖ్య రావట్లేదా ఇప్పుడు బాగున్నట్టుంది లేదా అయ్యో ఇది ట్రై చేద్దామా పవర్ లో కూడా ప్రాబ్లం చేయ జప్య కొంచెం ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ చేయండి ఏం బా రావట్లేదు అయ్యో ఏదో వస్తున్నట్టుంది మరి ఇక్కడ వస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇలా ఇల్లా అంటే అక్కడి నుంచి వస్తున్నట్టు అది అతను చూసినట్టున్నాడు యా నవ్ యు ఆర్ గెటింగ్ ఫర్ వాట్ బెటర్ ఓకే దీంతో అడ్జస్ట్ అవడం ఇప్పుడు ఎలా వస్తుంది అక్కడ పోయిందా అంటే మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందిగా అంటే అక్కడి నుంచి వస్తుందనా ఎలక్ట్రిసిటీ దాంట్లో నుంచి వస్తుందా ఇప్పుడు ఒరిజినల్ ఎలక్ట్రిసిటీ పడితే అలా ఉంటున్నాం ఓ బ్యాటరీ పడితే అది కూడా లేదేమండి ఈ పెట్ హౌస్ లో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ రెండు ప్రాబ్లం ఉంది ఈ వైర్లన్నీ తడిసిపోయాయి ఇక్కడ నేను ఉన్నప్పుడు పుస్తకం పెట్టి ముందు చోటు ఉండేది కదా ఎక్కడ పెడితే అక్కడ అంతా తడిసిపోయి అలా ఉండేది ఓకే సో ఎక్కడో చోట ముందుకు వెళ్దాము కనుక మున్ముందుగా హేయ జ్ఞేయ ఆప్య పాక్యములను గురించి తెలుసుకోనవలేను అంటున్నారు ఆచార్యులు అంటే దీంట్లో రహస్యం ఏంటంటే నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్ ఈ రెండింటికి చాలా భేదం ఉంది పుస్తక పాండిత్యం వేరు ఆ విజ్డమ్ వేరు విజ్డమ్ అంటే జ్ఞానము విజ్ఞానము అంటారు సంస్కృతంలో జ్ఞానము అంటే పుస్తక పాండిత్యం విజ్ఞానము అంటే జీవితానుభవానికి చెందిన దాని పుస్తక పాండిత్యం వల్ల మీకు డిగ్రీ లభిస్తుంది లోకంలో పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి కానీ జీవితానికి జీవితాన్ని సుఖశాంతులతో జీవించటానికి కావలసిన విజ్ఞానం అలా దూరంగానే ఉంటుంది జీవితాన్ని సుఖంగా జీవించటానికి విజ్ఞానం కావాలి పుస్తక పాండించం సరిపడదు ఒకప్పుడు పుస్తకం అక్కర్లేదు కూడా విజ్డమ్ వెర్సెస్ నాలెడ్జ్ విజ్డమ్ని మీ నాలెడ్జ్ని మార్కెట్ చేయొచ్చు మీరు ట్యూషన్ పెట్టుకుని డబ్బులు ఇచ్చి చెప్పించుకుని నాలెడ్జ్ని సంపాదించచ్చు కానీ విజ్డమ్ మళ్ళా సంపాదించలేరు తెలుగులో ఏమంటారు దీన్ని నాలెడ్జ్ చేసే జ్ఞానము విజ్డమ్ని ఏమనాలి వివేక జ్ఞానం వివే విజ్ఞానం జ్ఞానము విజ్ఞానము అనుభవ జ్ఞానం విజ్డమ్ అంటే ఆయన చెప్పిన సలహా కూడా బాగానే ఉంది తర్వాత అనుభవ జ్ఞానము వేరు పుస్తక జ్ఞానము వేరు అలా అనుకున్నాం పుస్తక జ్ఞానం పుస్తకాల్లో ఉంటుంది కానీ అనుభవ జ్ఞానం పుస్తకాల్లో ఉండదు తర్వాత ఇంకొక దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఏంటంటే పుస్తక జ్ఞానాన్ని మీరు ఎక్యుములేట్ చేయొచ్చు మెమొరైజ్ చేయొచ్చు ఇప్పుడు పాడిన సూత్రాలు ఉన్నాయనుకోండి ఒక ప్రకరణం తర్వాత ఇంకో ప్రకరణం వాటిని అలా మెమొరైజ్ పోవచ్చు వేదం వల్లించే సందర్భంలో అలా మెమొరైజ్ చేసుకుంటూ పోవడం ఆ పని చేయొచ్చు తర్వాత పాండిత్యాన్ని కూడా అక్యూములేట్ చేయొచ్చు తర్కము వేదా మీమాంస ఇత్యాది పాండిత్యాన్ని కూడా అక్యూములేట్ చేయొచ్చు లేక జీవితానుభవాన్ని మీరు మెమొరైజ్ చేసేది కాదు అలాగే అక్యూములేట్ చేసేది కాదు అది బుద్ధి కంటే పైన ఉండే ఆత్మస్థాయి నుంచి అది ఉదయిస్తుంది తర్వాత పుస్తక పాండిత్యము పుస్తక జ్ఞానము అహంకారం పెరగటానికి దోహదపడుతుంది వెరాజ్ అనుభవ జ్ఞానము అహంకారాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే ఉదయిస్తుంది అహంకారాన్ని అట్టి పెట్టుకున్నంత వరకు అనుభవ జ్ఞానము ఉదయించనే ఉదయించదు తర్వాత వేదాంతాన్ని శ్రవణం చేసే సందర్భంలో మీరు అంతకుముందు ఎంతటి విద్వాంసులై ఉన్నారు అన్నది అంత ముఖ్యం కాదు ఏది ముఖ్యము అంటే మీకు ఓపెన్ మైండ్ ఉండటం చాలా ముఖ్యం అంతకుముందు ఏ ఏ గ్రంథాలు చదివలేరు అంచేతనే క్లాస్కి వెళ్ళినా వస్తాను అంటే నేను రమ్మంటాను రెండు క్లాస్కి ఉంటాను అంటే మేము ఎప్పుడు మాండుత్య ఇంతకుముందు ఎప్పుడు చదవలేదంటే పర్వాలేదు రండి వచ్చి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఎందుకంటే క్లాసు ప్రతి క్లాసు కూడా మానవ జీవితం యొక్క విశ్లేషణే అంతకంటే వేరే ఏమీ లేదు క్లాసులో కాబట్టి నిన్నటి క్లాసులో జరిగిన శ్లోకాలు అవి మీరు చదవకపోవడం కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు హేయము జ్ఞేయము ఆప్యము పాక్యము అంటేటో మీకు తెలియదు నిన్న రాని వాళ్ళ కాదు ఏమిటో అర్థం కాదు ఆ రకమైన డిసడ్వాంటేజ్ ఉంటుంది బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మీరు కొంచెం ఓపెన్ మైండ్తో కనుక శ్రవణం చేయటానికి అలవాటు పడుకున్నట్లయితే మీరు ఆ అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతారు నిజంని పొందగలుగుతారు పుస్తక పాండిత్యానికి ఓపెన్ మైండ్ అక్కర్లేదు కేవలము పదును పెట్టిన బుద్ధి ఉంటే సరిపడుతుంది కానీ అనుభవ జ్ఞానానికి మాత్రం చాలా ఓపెన్ మైండ్ ఉండాలి ఓపెన్ మైండ్ ఉండాలంటే మీరు పుస్తకాలని గ్రంథాలని ఒకదాని తర్వాత ఒకటలా కంఠస్థం చేసుకుంటూ బుద్ధి బోల్డ్ అంతా సమాచారాన్ని నింపేస్తే ఆ విధంగా ఓపెన్ మైండ్ నిర్మాణం కాదు ఓపెన్ మైండ్ నిర్మాణం కావాలి అంటే పూర్తిగా అహంకారాన్ని త్యాగం చేసి చాలా పెద్ద మనస్సుతోటి ఉండాల్సి ఉంటుంది తర్వాత మనస్సులో చెలరేగేటువంటి భావాలు సంకల్పాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా కూడా ఆ ఓపెన్ మైండ్ అనేది మనిషికి నిర్మాణం అవుతుంది తర్వాత మీరు భయాలు పెట్టుకుంటే ఫియర్ సూపర్ స్టిషన్ ఫియర్ అవి పెట్టుకుంటే మీకు ఓపెన్ మైండ్ కాదు ఇప్పుడు ఒకప్పుడు మీరు అనొచ్చు ఎందుకు వైఆర్యు ఎగ్నిస్ట్ సమ్ ఆఫ్ దిస్ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్ దట్ అని మీరు అనొచ్చు నేను ఏదో ఎగ్నిస్ట్గా ఉన్నట్టుగా అనిపించవచ్చు కానీ నా నేను ఆ రకమైన స్టాండ్ తీసుకోవటం వెనుక ఒక అభిప్రాయం ఏమంటే ఈ ప్రొడిక్షన్స్ తర్వాత ఈ ఈ నమ్మకాలు ఇవి ఎలా ఉంటాయంటే అవి మనల్ని పర్మనెంట్గా ఫియర్ సైకాసిస్ట్లోకి నెట్టివేస్తాయి ఎప్పుడు దేవుడు అంటే వీడు భయపడుతూనే ఉంటాడు దేనికి భయపడతానే అంటే వీడికి ఏవో కొంత సంపద కొన్ని భోగాలు ఉంటాయి వాటికి ఏమైనా మోపం వస్తుందేమో భయపడతాడు అంతే కదా వీడి భయానికి అంతకంటే ఇంకే ఉంటుంది భయం వీడేదో ఒక సెటప్ బిల్డప్ చేస్తాడు సెటప్ ఉండే ఫ్యామిలీ నా వాళ్ళు బంధువులు నా వాళ్ళు నా ఇల్లు నా వాకిలి నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాహి బాధ ఏ కదా ఆ సెటప్కి ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటాడు దేవునికి దండం గట్టిగా పెడితే ఆ సెటప్ అలా పెర్మనెంట్గా ఉంటుందని ఉండొచ్చు దండం బిడ్డం మానేస్తే దేవుడు విడితే వస్తుంది ఏది ఏమైనా చెరగొడతాడేమోనని ఈ రకమైన భయంలో మనిషి జీవిస్తూ ఉంటాడు దండం గట్టిగా పెట్టిన వాళ్ళ సెటప్లు ఏమయ్యాయి దండం పెట్టని వాళ్ళు కూడా ఏదో బాగానే జీవిస్తున్నట్టు ఉన్నారు కాబట్టి దేవుణ్ణి ఆ లెవెల్కి దించేయకూడదు ఆ రాగద్వేషాల లెవెల్లోకి దేవుణ్ణి లాగేయకూడదు ఎలా అయితే మన లోకల్ పోలీస్ ఆఫీసర్కి మనం లోకల్ పోలీస్ ఆఫీసర్లో అయితే తహసీల్దారో ఆయనకి మనం పరిచయం ఉండే ఆయన మన మీద ప్రసన్నుడైతే ఏదో చిన్న ఉపకారం చేస్తాడు ఆయన కోపం వస్తే ఇబ్బంది పెడతాడు ఆ లెవెల్లోకి దేవుణ్ణి దించేయటం అన్నది అది భక్తి కాదు ఏమీ కాదు అటువంటి భయం ఎప్పుడైతే ఉంటుందో మనిషిలో భయము భవిష్యత్తు గురించి బెంగా ఉన్నవాడు ఓపెన్ మైండ్ని కలిగి ఉండలేడు ఆ రకంగా మీకు ఓపెన్ మైండ్ రాదు వాటిని తిరస్కరించి మనస్సులో చెలరేగుతూ ఉండేటువంటి సంకల్పాలని కాషస్గా పరిశీలిస్తూ నిత్య మన ఎదుట పారసిల్లేటువంటి సందర్భాలని పరిస్థితులను తర్వాత హ్యూమన్ రిలేషన్స్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులను అలా కాషస్గా ఓపెన్ మైండ్తో పరిశీలించటం ఎదరవాడు మంచివాడని చెడ్డవాడని అలాగంటే లేబుల్స్ ఏమీ వేయకుండగా ఆ రిలేషన్షిప్ హ్యూమన్ రిలేషన్షిప్స్ని అలా జాగ్రత్తగా పెద్ద మనస్సుతో పరిశీలిస్తూ ఉంటే ఆ విధంగా ఓపెన్ మైండ్ నిర్మాణం అవుతుంది అటువంటి ఓపెన్ మైండ్ కనుక నిర్మాణం ఆ తర్వాత వాడికి వి ఆ అనుభవ జ్ఞానము దానికి విజ్ఞానము అని పేరు అతి అలవడుతుంది అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కొంత యోగ్యతను సంపాదించిన వాడు కాబట్టి మున్ముందుగా మనం సంపాదించాల్సిందే అది పుస్తక పరిజ్ఞానానికి కంగారేం లేదు అది ఉంటుంది సెకండ్ లో అగ్రయాణత మున్ముందుగా ఏది హేయము ఏది పాట్యము ఏది ఆప్యము అనేది దాని దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అని ఇంతవరకు మనం చూసి ఉన్నాము ేయ జ్ఞేయాప్యపాఠ్యా విజ్ఞేయా భిక్షునా ఉపాయేనా ఇర్థ సో సాధకుణ్ణి సందర్భంలో భిక్షువు అని వర్ణిస్తారు ఇవి కూడా మనం చూసి ఉన్నాము శంకరులు సాధకుణ్ణి భిక్షువు అని ఆయన అలాగా ఆయన ధోరణ అలాగే ఉంటుంది భాష్యాల్లో సర్వత్రా మనకు అది ఆ ప్రకరణాల్లో కూడా కనపడుతుంది భిక్షాన్నం బుద్ధీయతం అనేది అలాగా కూడా సాధన పంచకంలో ఉంటుంది అంటే మీరు ఎవరినైనా ప్రార్థించి వారు ఇచ్చినటువంటి ఆహారాన్ని మీరు భక్షించి తద్వారా దేహాన్ని నిలబెట్టుకోండి అది అంతే అంతకంట ఎక్కువ అక్కర్లా దానికోసం మీరు ఈ భోజనము చేయటము ఈ భోగముల దానికోసం పెద్ద పెద్ద వ్యవస్థలు చేయటం ఎలాబొరేట్ కిచెన్స్ నిర్మాణం చేయటం వాటిల్లో ఖరీదైనటువంటి భోజనాలను తయారు చేసుకుని ప్రేమగా భుజించేస్తూ ఉండడం దానివల్ల మనుషులు రోగిస్తూ వాళ్ళ శరీరం వాళ్ళకే బరువు కూర్చుంది మనిషి ఈ భోగాల వెంట పడి దగ్గర ట్రాప్డ్ ఇన్ ది బాడీ బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ మంచిగా కర్మ చేయడానికి కర్మయోగాన్ని అనుష్ఠించడానికి చక్కని సాధనం శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని అన్నాడు కాళిదాస మహాకావి అటువంటి మొట్టమొదటి ధర్మ సాధనం శరీరమే ఆ శరీరము ధర్మ సాధనంగా ఉండాల్సిన శరీరము వీటికి ఒక బందీఖానాగా తయారవుతుంది ఒక చెర అయిపోతుంది ఎందుకంటే ఈ భోగానుభవం వల్ల అటువంటి దోషాలు వస్తాయి మొట్టమొదటి గమనించిన ఆహారంలో మొట్టమొదటి తీసుకోవాల్సిన శ్రద్ధంతా ఆహారం విషయంలో తీసుకోవాలి ఆహారం విషయంలో మీరు శ్రద్ధ తీసుకోకుండా ఇంకా మిగతావన్నీ ఎన్ని శ్రద్ధలు తీసుకున్నా ఒకటే పీపుల్ దే మేక్ మిస్టేక్ ఎగ్జాక్ట్లీ దేర్ ఉంది ఏదాంత ఉంటారు ఇదంటారు నేను ఎన్నోసార్లు చెప్తాను ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహించడం నేను పట్టించుకోని వాళ్ళది సో అలాగే ఉండరా దాని ఎడల మనస్సు పెట్టి ఆహారం విషయంలో రెండు అప్రోచెస్ అది భోగ సాధనంగా పరిగణించకుండా దాన్ని భిక్షాన్నంగా స్వీకరించడం ఒకటి న్యూట్రిషస్ సైన్స్ అని అర్థం చేసుకొని దాన్ని న్యూట్రిషనల్ ఫుడ్ తినడం ఒకటి ఈ రెండు పనులు చేయాల్సి ఉంటుంది అనివే హేయ జ్ఞేయ ఆప్య పాక్యములను భిక్షువు తెలుసుకున్నవలేము ఎందుకండి హేయాన్ని పాక్యమును ఎందుకు తెలుసుకోవాలి పాక్యము అంటే పచనం ద్వారా పోగొట్టుకునేది కదా ఈ పోగొట్టుకునవలు అంటే ఉపాయుక్తేనా ఇచ్చ పరబ్రహ్మను తెలుసుకోవాలి కానీ హేయాలని పాక్యాలని తెలుసుకుంటే ఏమిటి ఉపయోగం అంటే ఉపాయుక్తేనా పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ముందు హేయాలని తెలుసుకుని హేయ వాటిని త్యాగం చేయాలి గమనించి పచనం చేయాలి ఆ పనులు చేయకుండా మీరు పరబ్రహ్మను తెలుసుకోలేరు కనుక ఈ హేయ పాక్యములను తెలుసుకునుక ఉపాయంగా భిక్షువు చేయవలసి ఉంటుంది ఉపాయత్వేనా ఇష్ట ఉపాయత్వేనా అంటే ఆప్యములు ఏవైతే ఉంటాయో అది సాక్షాత్తు బ్రహ్మజ్ఞానానికి ఉపాయములు ఆప్యములు ఏమిటి ఆప్యములు పాండిత్య బాల్య మౌనములు పాండిత్య బాల్య మౌనములు అంటే శ్రవణ మన నిర్భ్యాసం అవి ఆప్యములు అవి సాక్షాత్తు బ్రహ్మజ్ఞానానికి ఉపాయములు ఏది ఏది ఉపాయమో చెప్తున్నాం హేయములను హాతవ్యములుగా అంటే తప్పక విడిచిపెట్టదగినవిగా మనం గమని తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోకుంటే అది హేయము అని తెలుసుకోకుంటే వాడు హే దాన్ని విడిచిపెట్టాడు అదే కొట్టు కూర్చుంటే కాబట్టి హేయములను తప్పనిసరిగా హేయములుగా తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఉపాయము ఇక పాక్యములను అలా తెలుసుకోవాలి పాక్యములను తెలుసుకున్నటం ద్వారా వాటిని పచనము చేసి నివారించాల్సి ఉంటుంది అందుకోసం పాక్యములను తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోకపోతే పాక్యములను మీరు ఎలా నివారిస్తారు కాబట్టి హేయ ఆప్య పాక్యములను మూడింటిని తెలుసుకోవాలి ఇంకా జ్ఞేయము అవస్థాత్రయం తెలుస్తూనే ఉంది మీకు కొత్తగా జ్ఞేయం అది ఆల్రెడీ జ్ఞేయం కాబట్టి దాన్ని కౌంటు చేయక్కర్లా నాలుగు కౌంటు చేసి దాంతో ఒకటి డ్రాప్ చేసి త్రిషు అంటున్నారు చూడండి విజ్ఞేయాదుపలంభ త్రిషు స్మృత మూడింటి విషయంలో ఎందుకంటే జ్ఞేయము తెలుసుకోవాలని చెప్పక్కర్లేదు అది ఆల్రెడీ జ్ఞేయమేది కనుక మిగతా మూడింటినే ఉపాయముగా భిక్షువు తెలుసుకునవలేరు అగ్రయానత రథమత మొట్టమొదటి అది తెలుసుకోవాలి మిగతా అన్నీ అటువంటి హేయములేవి పాఠ్యములేవి ఆప్యములేవి వాటిని ఫస్ట్ ప్రయారిటీలో వాటిని తెలుసుకోవాలి చాలామంది ఏమంటారంటే దీనికి కంగారు ఏముంది లేని అంటారు రిటైర్ అయిన తర్వాత తెలుసుకుందామనేదో అనుకుంటారు రిటైర్ అయిన తర్వాత ఏం తెలుసుకుంటారు రిటైర్ అయిన తర్వాత రైళ్ళు కార్లు ఎక్కి దేశాలంతా తిరుగుతారు తీర్థయాత్రలో అవి చేస్తారు సో ఏదో కొంత పుణ్యం సంపాదించుకుని స్వర్గానికి నిశ్చనలు వేస్తారు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు చాలా కష్టం అది ఆ డగన్ వర్కౌట్ లైక్ రిటైర్ అయ్యేనాడికి వీడి వీడి మనస్సు ఎలా ఉంటుందంటే సంసారముతో నిండిపోయింది పూర్తిగా సంసారంతో నిండిపోయి వీడు ఎలా ఉంటాడంటే దాన్ని అలా వర్ణించారు శృతిలో కూడా వర్ణించారు వీడు చుట్టూ ఇప్పుడు అగ్నిహోత్రం చేసినప్పుడు చుట్టూ నలుగురు రుత్విలు కూర్చుని ఒకడు నెయ్యి ఒకడేమో అక్షతలు ఒకడు పువ్వులు ఇంకొకటి సన్నిధులు హోమం చేసి ఒక గంట సేపు హోమం చేసి అక్కడ కర్మంతా పూర్తి చేసి వాళ్ళు లేచారనుకోండి అప్పుడు అగ్నిహోత్రం ఎలా ఉంటుంది దాని చుట్టూ ఎలా ఉంటుంది ఆగమాగంగా ఉంటుంది అక్షతలు ఇటు అటు ఉంటాయి దర్భలు కొడు ఉంటాయి ఎలా పడితే అలా ఉంటుంది ఈ గృహస్థు రిటైర్ అయిన గృహస్థు అలా ఉంటాడు అని వర్ణించే ప్రశ్నలు ఓ వైపున కొడుకులు ఉంటారు ఇంకోవేపున కోడలు ఉంటారు మనవలు ఉంటారు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పిన మాట వింటారు కొంతమంది లేనరు తర్వాత ఈ లోపల దొడ్లో పశు సంపద ఒకటి వీడికి వాకిలి పశు సంపద ఆవులు వేధులు అవి కూడా పెట్టుకుంటాడు వాటి యొక్క క్షేమం కూడా వీడి సమస్య తర్వాత ఏమో కొన్ని లేగల్ కేసెస్లో ఇరుక్కున్నాడంటే ఇంకా వాడి బతికంతా వీటి అన్నింటినీ సర్దుబాటు చేసుకోవటంతో సరిపడుతుంది వాడి సంసారం చాలా థిక్గా ఉంటుంది నేను నాది నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి ఆ బందిఖానాలో పీకల దాకా కూరుకుని ఉంటాడు ఈగిలో కూరుకున్నట్టుగా వాడు ఏం జరుగుతాడు వేదాంతం అసలు ఆ ధోరణ ఆ దృష్టి కలుగుతుందా కలగదు కాబట్టి మొట్టమొదట మీకు ఎప్పుడు ఆ ఉత్సాహం కలిగితే ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు అగ్రయాణత అంటే ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ ఈ హేయ ఆప్య పాక్యములను తెలుసుకోండి అని ఆయన అంటున్నారు హేయాదీనాం అన్యత్ర విజ్ఞా విజ్ఞేయాత్ ఇప్పుడు హేయాదులు లెక్కేసుకుంటే నాలుగు వచ్చాయిగా హేయ జ్ఞేయ ఆప్య పాక్యాన్ని వాటిల్లో ఆ జ్ఞేయ తీసేయండి అన్యత్ర విజ్ఞేయాత్ జ్ఞేయ తీసేయండి జ్ఞేయాన్ని జ్ఞేయము జ్ఞేయము జ్ఞేయము అని జ్ఞానానికి జ్ఞానం ఉండదు కాబట్టి విజ్ఞేయాని అంటున్నారు కదా విజ్ఞేయాని అని ఎప్పుడైతే అన్నారో తెలియదగినవి తెలియదగినవి అన్నప్పుడు తెలియదగినవి తెలియదగినవి అనుకూడదు ఎందుకంటే జ్ఞానస్య జ్ఞానం అంగీకరించరు ఇప్పుడు ఘటానికి ఏముంటుంది జ్ఞానం ఉంటుంది ఘటస్య జ్ఞానం ఘట జ్ఞానం ఘట జ్ఞానస్య జ్ఞానం ఘట జ్ఞాన జ్ఞానం అంగీకరించరు వేదాంతులు అంగీకరించరు ఎందుకంటే వేదాంతులకి జ్ఞానం స్వయం ప్రకాశం తత్ అన్యత జ్ఞానం నా అపేక్షతే స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం కాకుంటే ఇంకో జ్ఞానాన్ని అపేక్షిస్తుంది ఆ జ్ఞానానికి మరో జ్ఞానం కావాల్సి వస్తుంది ఘట జ్ఞానానికి ఘట జ్ఞాన జ్ఞానం కావాల్సి వస్తే ఘట జ్ఞాన జ్ఞానానికి ఘట జ్ఞాన జ్ఞాన జ్ఞానం కావాల్సి వస్తుంది అది ఇన్ఫినెట్ రిగ్రేషన్ వేదాంతులు అంగీకరించారు మీరు ఆశ్చర్యపోవచ్చు తార్కికులు అంగీకరిస్తారు తార్కిలంతా అసందర్భపు సిద్ధాంతం అదే కానీ అంత తల్లగిందులు మేడం ఘటానికి జ్ఞానం అవసరం ఘట జ్ఞానం లేనిదే ఉనికి నిర్ధారితం కాదు కానీ మరి ఘట జ్ఞానం ఎలా నిర్ధారితం ఇది ఎలా ఉందంటే కుండ చూడటానికి దీపం అవసరం దీపం చూడడానికి మరి ఇంకేం అవసరం ఇంకో దీపం అవసరమా అవసరం లేదు దీపం స్వయం ప్రకాశం ఆ విధంగా కాబట్టి విజ్ఞేయాని అని మీరు అన్నప్పుడు ఏమిటి విజ్ఞేయాని హేయ జ్ఞేయ ఆప్య పాక్యాని ఆ జ్ఞేయ తీసేయండి మిగిలిన మూడు విజ్ఞేయాన్ని అన్యత్ర విజ్ఞేయా విజ్ఞేయం కంటే మిగిలిన మూడు కూడా విజ్ఞేయాన్ని మినహాయించి అన్యత్ర విజ్ఞేయా దాన్ని మినహాయించి మిగతా మూడు కూడా తెలుసుకోవాలి ఓహో అన్యత్ర విజ్ఞేయా ఎద్య జేయస్ విజ్ఞేయమ్ తథం హేయాదీనా విజ్ఞేయమాచ ఉపాయ తదేవ ప్రకటం ప్రథమత ఇుక్తం ఉత్తరార్థం వ్యాచ్యష్ట హేయాదీనా రజ్జుసర్పవత్ అవిద్యాకల్పిత నాస్తి పరమాశంకా సత్యం విజ్ఞే బ్రహ్మ ఏకం వర్జయ్ సో విజ్ఞేయాన్ని అగ్రయాణత తేషాం అన్యత్ర విజ్ఞేయాత్ ఉపలంభ అయితే ఇప్పుడు ఒక శంక ఉదయిస్తుంది ఏమిటంటే ఆ శంక ఇప్పుడు హేయ ఆప్య పాక్యములు మూడు ఉన్నాయి కదా ఈ హేయ ఆప్య పాక్యములు మూడు ఉంటే వీటిని తెలుసుకోమన్నారు కదా వీటిని తెలుసుకోమంటే అవి సత్యములవుతాయా ఎందుకంటే తెలుసుకోమంటున్నారు కదా అంటే అవి సత్యములవుతాయా అంటే అవి సత్యములు అవ్వవు అవి సత్యం మరి ఏమిటవుతాయి అవి ఉపలంభములు మాత్రమే ఇప్పుడు ఈ సినిమా తప్పనిసరిగా మీరు చూడాలి అని రికమెండ్ చేశారండి ఒకళ్ళు మీరు వెళ్ళి ఆ సినిమా వారు తప్పనిసరిగా చూడమని రికమెండ్ చేశారు కాబట్టి మీరు చూశారు కాబట్టి అది సత్యం అవుతుందా సత్యం అది అసత్యమే వారు ఒక దృష్టితో చూడమన్నారు మీరు దృష్టితో చూశారు అలాగే ఈ హేయ ఆప్య పాక్యములు ఇవి మిథ్యలే ప్రతీతి మాత్రములే ఉపలంభ అంటే ప్రతీతి మాత్రమే అవి అవి ప్రతీతి మాత్రమే ఇదికే అలాగా కాన కానవచ్చు తప్ప ఇంకా ఇప్పుడు భయం ఉందండి భయము మీకు తోచింది అనుభవానికి వచ్చింది ఈ భయాన్ని తోసిపుచ్చున్నారు అక్కడ ఏమిటి తోసిపుచ్చారు ఉన్నదాని తోసిపుచ్చారా కల్పించుకున్న దానిని తోసిపుచ్చారా కల్పించుకున్న దానిని త్రోసిపుచ్చారు కల్పించుకున్న దానిని తోసిపుచ్చడం కూడా అది కూడా కల్పన అదేమి యథార్థం కాదు యథార్థమైన దానిని అది ఆ త్రోసేయడం కూడా యథార్థంగా ఉంటుంది కల్పితమైన దానిని త్రోసేయడం అంటే ఏమిటి లేదు భ్రమపడ్డామని ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేయట కల్పిత సర్పాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటి విడిచిపెడతారు అక్కడ ఏమైనా విడిచిపెట్టడంతో ఏమి ఉండదు కల్పిత సర్పాన్ని కల్పితంగా గుర్తించడమే విడిచిపెట్టడం కాబట్టి ఇక్కడ ఉపలంభ ఉపలంభనం అన్యత్ర విజ్ఞేయాత్ ఉపలంభ ఇక్కడ ఉపలంభము గలదు ఈ నాలుగు ఉన్నాయి కదా నాలుగింట్లో మూడింటికి ఉపలంభము ఒకటి మాత్రం మినహాయింపు అది ఉపలంభం కాదు అంటే శూన్యవాదులైతే అన్నిటికీ ఉపలంభమే ఉపలంభ అంటే ఉపలంభనం అంటే ప్రతీతి మాత్రము ఇప్పుడు సినిమాకి వెళ్ళారు తెర మీద అరడదని క్యారెక్టర్లు ఉన్నాయి అవన్నీ ప్రతీతియే ప్రతీతి అంటే కనపడడం తోచడం వాస్తవంగా లేకపోవడం అవన్నీ ప్రతీతియే అయితే తెర కూడా ప్రతీతి కాదు తెర ప్రతీతి కాదు తెర యథార్థం కాబట్టి తెర మీద ఉన్న సర్వము ప్రతీతి మాత్రమే తెర కూడా ప్రతీతి మాత్రమే అనేకూడదు తెరనొక్కదాని మినహాయించేసి మిగిలిన సర్వము ప్రతీతి మాత్రమే ఇప్పుడు విజ్ఞేయము తప్పక తెలియదగిన పరబ్రహ్మ దానిని ఒక్కదాని మిగిలిన మూడింటికి కేవలము ఉపలంభనము మాత్రమే గలదు అంటే ప్రతీతి మాత్రమే గలదు కొంచెం కారికలు కొంచెం క్రిటికల్గా సమ్టైమ్స్ దూరాన్వయంతో కూడి ఉంటాయి కారికల్లో అలాంటి లక్షణం అక్కడక్కడ భాషిస్తుంది ఉపలంభనం ఉపలంభ అవిద్యా కల్పన మాత్రం కాబట్టి ఈ నాలుగింట్లో ఒక్కటి మినహాయించి మిగతా వాటికి ఉపలంభము మాత్రమే అస్తిత్వం ఉండదు ఉపలంభమే ఉంటుంది ఒక్కటి మినహాయించి ఏమిటండి ఆ ఒకటి ఆ మినహాయించి ఒకటి ఏంటంటే పరమార్థ సత్యము విజ్ఞేయము ఏకము అగు బ్రహ్మను మినహాయించి వర్జయుక్వ అంటే మినహాయించి వర్జీయము అంటారు చూడండి వర్జీయము అంటే విడిచిపెట్టదగినే నేను మహాత్ముని కలిశాను ఎప్పుడో హృషీకృష్ణుడు మహాత్ముని కలిశాను కలిసినప్పుడు ఆయన దగ్గరికి ఒక అంటే గుర్తు వచ్చి చెప్తున్నాం సడన్గా గుర్తుకొచ్చి వద్యం అనే వర్జత్వా నుంచి వద్యం వర్జం నుంచి ఇంకోట అంటే ఏదన్నమాట చిన్న దాపంత కలక్షణం ఉంటే చాలు ఇంకా ఏ గల డయాగ్నైజ్ అయిపోతూ ఉండవు ఇది వలస యొక్క లక్షణం పోన్లండి కథ మొదలుపెట్టా కాబట్టి చెప్పేస్తాను ఆ మహాత్ముని కలిసినప్పుడు సరిగ్గా నేను ఆయన దగ్గర మహాత్ములు కలిసినప్పుడు మనం వింటుంటే వారు పెద్ద గొప్పవర్ వారి అనుభవాన్ని చెప్తారు వాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాను ఈ లోపల ఓ బిజినెస్ మ్యాన్ వచ్చాడు వచ్చి కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నాను మహనీయ మీరు ముహూర్తం పెట్టండి అని మహాత్ముని అడిగాడు అప్పుడు ఆ పంచాంగం చూసి వజ్యం దుర్ముహూర్తం రాహుకాలం తిథి నాలుగు కూడా ఎప్పుడు ఒకే ఒకే చోట సమావేశమైన ముహూర్తం పెట్టాడు ఆయన అంటే అదేదో ఇప్పుడు మామూలుగా పంచమి షష్ఠి ఉంటే పంచమి నాడు పెట్టుకుంటారు షష్ఠి అవాయిడ్ చేస్తారు షష్ఠి నాడు రాహుకాలం ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తారు దాన్ని వెనక పెట్టుకుంటారు రాహుకాలంలో వజ్యం కూడా కలిసి వచ్చినటువంటి టైం ఒకటి తీసి ఇది ముహూర్తం అని ఇచ్చాడు నేను ఆశ్చర్యపోయాను ఆ బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపడి ఇలాంటివి తీసుకున్నారు ఏమిటండే ఎందుకంటే ఆయన ముహూర్తం పెడుతూ ఉంటే వాడికి అర్థమైంది వీడు రాహుకాలం వెతికాడు తిథి రావుకు వెతికాడు వద్యం కూడా వెతికాడు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఇలాంటి ముహూర్తం పెడుతున్నాడు అవునాయా జీవితంలో పైకి రావాలంటే అలాగే ఉండాలి నీకు బిజినెస్ అలాగా నల్లేరు మీద బండిలా అయితే నువ్వెప్పుడు బాగుపడతావు బిజినెస్లో వచ్చే ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ఎన్ని ఆటంకాలు వస్తాయో అన్నీ మొట్టమొదటే వచ్చేస్తే మంచిది బిజినెస్లో తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత ఆటంకాలు రావడం కంటే అప్పుడు లాసెస్ పెరిగిపోతాయి ఆ వచ్చి ఆటంకాలు ఆ అభ్యంతరాలు ఆటంకాలన్నీ ముందే వచ్చేస్తే తాడో పెడో తెలుచుకునే అది మనకు వర్కౌట్ అవుతుందో కాదో తెలుసుకుని బయటపడుకోవచ్చు తక్కువ లాస్ట్లో కాబట్టి నువ్వు ఇప్పుడే మొదలుపెట్టావు ఎన్ని ఆటంకాలు వస్తాయో అన్నీ ఫేస్ చే చూద్దాం అని చెప్పేడండి and he did it you believe me he did it and the business is flourishing well ante lokamlo illante drishtikonam kuda undindi so aunty avvalakosam seri drushtalu chepparu sare ve ee vunnaapudu naa pakkana oka mitra undadu adani peru sunil ani athan naage eppudu guttu chestu untadu swamy jaa aa muhurtam pettindu gurtunna aa gurtunna antha అమేజింగ్ బిల్పుల్ రియల్లీ పెళ్లికి ముహూర్తం కూడా అలాగే పెట్టాలి అవునండి మీరేమో అన్ని అద్భుతంగా ముహూర్తాలు పెడితే తర్వాత వీళ్ళు ఒకరినొకళ్ళు కలహించుకుంటూ కూర్చుంటున్నారండి వీళ్ళేం కలిసి కాపురం చేస్తున్నారో దెబ్బలో ఉంటూ కూర్చుంటున్నారు ముందే అసలు ప్రారంభంలోనే ఓ దుర్ముహూర్తం తీసేప్పుడు పెట్టండి పెళ్లి పెళ్లి ముహూర్తం నన్ను అడిగితే ఉదయం పది గంటలకి గెస్ట్లకందరికీ బ్రేక్ఫాస్ట్ ఇయ్యబడును వివాహం అయిన తర్వాత లంచ్ ఇయ్యబడును ఆ విధంగా మీరు అతిథులకి చక్కటి సేవ చే సో దాట్ అతిథులు భోజనం చేసి వెళ్ళగలరు అని మీరు ప్రచురించేస్తే పత్రికలో భోజనం చే వాళ్ళు పొద్దున్న వస్తారు బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగి చక్కగా వివాహం చేసి ఆశీర్వేదం భిక్ష చేసి వెళ్ళిపోతాం ఉదయం పది గంటలకు ముహూర్తం మీకు ఎప్పుడు ఏ రోజు ఏ రోజు మీకు రీజనబుల్గా హాలు దొరికితే ఆ రోజు ఇప్పుడు మేము ఈ విమానం టిక్కెట్ కొనేప్పుడు ప్లస్ మైనస్ త్రీ డేస్ అలౌడ్ ఆర్ నాటను కూడా అడుగుతాడు ఖచ్చితంగా నువ్వు అడిగిన రోజునే టికెట్ కావాలంటే ఒకప్పుడు ఉండకపోవచ్చు ఫ్లైటే ఉండకపోవచ్చు అప్పుడు నేనేమంటాను ప్లస్ మైనస్ త్రీ డేస్ అలౌడ్ అంటాను ఆ రోజు ఫ్లైట్ లేకపోతే ఇక్కడ నుంచి ఫ్లైట్ ఆ రోజు ఫ్లైట్ లేకపోతే మొన్నడుంటే మొన్నటిస్తాడు అలా పెట్టుకోవాలి ఏ రోజు హాలు దొరుకుతుందో ఆ రోజు ఉదయం పది గంటలకి ముహూర్తం తెలివే కాబట్టి వర్జయిత్వ పరబ్రహ్మను ఒక్కదానిని మినహాయించి ఆ నాలుగింట్లో జ్ఞేయ అంటే విజ్ఞేయ వచ్చి బ్రహ్మన్ అదొక్కదాని మినహాయించి మిగతా మూడింటికి మనం తెలుసుకోవాలి కానీ తెలుసుకోమని సజెస్ట్ చేశారు కాబట్టి అవి సత్యములని మీరు భ్రమపడవద్దు అవి ఉపలంభములు మాత్రమే అవిద్యా కల్పన మాత్రమే అంటే అయోగ్యమైన కల్పనని నిరాకరించడానికి యోగ్యమైన కల్పనని స్వీకరిస్తారు అయోగ్యమైన కల్పనని నిరాకరించాలి అన్ని అహంకారాన్ని నిరాకరించానికి సాక్షి భావాన్ని స్వీకరిస్తా అహంకారమో కల్పన సాక్షి భావన హేయాప్యపాక్యేషు త్రిష్వీ స్మృత బ్రహ్మ విద్భి న పరమాధస్యత అంటే ఈ ఉపలంభనం అనేది మూడింటి ఎందు చెప్పబడినది ఎవరి చేత బ్రహ్మవేత్తల చేత చెప్పబడినది ఉపలంభనం ఈ మూడు కూడా ఉరికే ప్రతీటి మాత్రమే తప్ప వాటి ఎందు వాస్తవము వాస్తవికత లేదండి అని మహాత్ములు చెప్పినారు ఈ మూడింటికి పరమార్థ సత్యత్వము లేదు హేజ్ ఆప్య పాఠ్యముల అయినా కూడా వాటిని మనం తెలుసుకోవాలి తెలుసుకుని వాటిని యథోచితంగా వాటి ఏడాలో వ్యవహరించాలి వ్యవహార కాలంలో సాధన కాలంలో వాటిని పరిశీలించి పెట్టుకుని అంతిమంగా అవన్నీ కూడా కల్పిటములే కేవలము పరబ్రహ్మ తప్ప ఇక ఏదీ సత్యము కాదు ఇది నేను ఒక విషయం చెప్తాను మీరు ఇప్పుడు మీరు జగత్తని ఏదైతే అన్నారో అదంతా కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే మనస్సు యొక్క స్పందన తప్ప జగత్తంతో వేరే ఏమీ లేదు గమని అదొక ప్రధానమైన విషయం అదొకటి ముందు గమనించ అది అర్థమైన తర్వాత మనస్సు ఉన్నది కదా మనస్సు యొక్క సహజ స్థితి ఏమి అని ప్రశ్న మనస్సు యొక్క సహజ స్థితి ఏమి అంటే సంసారంలో భోగాలను అనుభవించుట భోగాసక్తి అది మనస్సు యొక్క సహజ స్థితియా అది కాదు తర్వాత రాగద్వేషాలు పోని అది మనస్సు యొక్క సహజ స్థితియా కాదు కొని సాధన క్షమాదమా ఇది ఈ సాధన పాండిత్యము బాల్యము మౌనము ఇది పోని మనస్సు యొక్క సహజ స్థితియా అది కూడా కాదు ఒక సహజ స్థితిని నివారించడానికి ఇంకొక అసహజ స్థితిని చెప్పారు తప్ప ముల్లును ముళ్ళుతో తీసినట్టు మనస్సు యొక్క సహజ స్థితి ఏమిటంటే నిశ్శబ్దమే అది మనస్సు యొక్క సహజ స్థితి విషయంలో ఇది చాలామంది గమనించరు చాలామంది ఏమనుకుంటారంటే మనస్సు సంకల్పిస్తూ ఉండడం దాని సహజ స్థితి అనుకుంటారు కానీ సహజ స్థితి అది కాదు మనస్సు సంకల్పము మాయా కల్పితం కదా మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ అదంతా కూడా చలనమే అన్ని రకముల చలనము అసహజమే అయితే సాధనలో ఉన్నప్పుడు సాధన రూపమైన చలనాన్ని సంసార బంధ రూపమైన చలనాన్ని నివారించడానికి వినియోగించుకుంటాం అల్టిమేట్ ముళ్ళును ముళ్ళుతో తీసినట్టే అల్టిమేట్గా మన సైలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఏ యొక్క సహజ స్థితి మనస్సు నిశ్శబ్దంగా అయిపోయినప్పుడు అది ఆ సహజ స్థితిని చేరుకుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మానసికమైన అనుభవాలు వస్తూ ఉంటాయి కంటితో చూసినా చెవితో విన్నా ఏ రకమైన సంకల్పం ఉదయించినా ఇవన్నీ కూడా మానస అనుభవాలే ఆ అనుభవముల యొక్క ప్రవాహంలో నిరంతరంగా కొట్టుకుపోరాదు ఏకాంతంలో ఉండటము నిశ్శబ్దంగా మనస్సులో నిశ్శబ్దాన్ని నెలకొల్పుకోవడము దాన్ని అభ్యాసం చేయాలి ఎప్పుడైనా ఒక అనుభవాన్ని అంటే ఎవరితోటో మాట్లాడమో దేనినైనా చూడడమో దేనినైనా వినడమో అటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు ఆ పనులను చేసుకుని మళ్ళీ తిరిగి సహజ స్థితిలో నెలకొని ఉండాలి వీ షుడ్ ఆపరేట్ ఫ్రమ్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది మైండ్ విచ్ ఇస్ సైలెన్స్ అది అలా నిలిచి ఉండాలి ఆ సైలెన్స్గా పరబ్రహ్మానికే అది పట్టుకుని ఉండాలి అది ఒక్కటే పట్టుకోవాలంటే మిగతావన్నిటినీ కూడా నిలిచిపెట్టేట మిగతావన్నీ కూడా ఉపలంభన మాత్రము అంటే ఆ విద్యా కల్పన మాత్రమే అంటే ఆ మనస్సు యొక్క సహజ స్థితి సైలెన్స్ అని గుర్తిరించి సావధానుడై సావధానత అంటే అలర్ట్నెస్ అంటే ఏంటి అదిగో మనం సైలెన్స్ మనస్సు సహజ స్థితి తెలుసుకున్నాము మనం దానికి దూరం అయిపోతున్నాము అవసరం అవసరాన్ని మించి ఆ సహజ స్థితికి దూరంగా ఉన్నాము కొంతసేపు మళ్ళీ మనం సహజ స్థితికి వెళ్ళిపోతే మంచిది అని నిర్ణయించుకుని ఎదర ఎదుటైనా ఏదో సోది చెప్తూ ఉంటే అయ్యా ఇంక ఈ పాటికి మీ సోది ఆపండి సోదంటే ఆయన బాగుండదు మనం మళ్ళీ కలుద్దాము అని చెప్పి ఆ మనస్సుకి ఇంకా చాలు ఈ అని అలా మళ్ళీ సహజ స్థితి నిశ్శబ్దంగా ఉంటుట ఈ విధంగా ఆ బ్రహ్మను ఒక్క దాన్ని పట్టుకోవాలి తప్ప ఈ సంసారాన్ని అవసరానికి మించి పట్టుకోకూడదు తర్వాత సాధన గురించి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు చూడండి మీరు శాంతంగా నిశ్శబ్దంగా ఉండడం అభ్యాసం చేయండి చాలు అంటే మీరు ఆ పని చేయండి శాంతంగా నిశ్శబ్దంగా ఉండడం అభ్యాసం చేయండి జస్ట్ బీ సైలెంట్ బీ క్వైట్ అప్పుడు మీకు అన్నీ ఆ నిశ్శబ్దం నుంచి ఆ శాంతి నుంచి అన్నీ పుట్టుకొస్తాయి ఎప్పుడైనా ఒక కర్మను చేయాల్సిన సందర్భం వచ్చిందనుకోండి ఆ కర్మను చేయడానికి కావాల్సిన శక్తి ఆ నిశ్శబ్దం నుంచి ఆ శాంతి నుంచి ఉదయిస్తుంది తర్వాత ఒక కర్మను చేయటానికి ప్రేరణ కా కామ్యకర్మ అయితే ప్రేరణ ఏమిటి కామన కర్మయోగమైతే ప్రేరణ ఏమిటి అంతఃకరణ శుద్ధి కామన పరిత్యాగపూర్వకంగా అంతఃకరణ శుద్ధి కొరకు కర్మయోగాన్ని అనుష్ఠించాలి మీరు శాంతంగా సైలెన్స్గా ఉన్నట్లయితే కర్మ మనం చేయవలసిన కర్మ యొక్క ప్రేరణ కూడా కరెక్ట్గా ఉంటుంది అంటే కామ్యకర్మని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది అంతఃకరణ శుద్ధి కోరకు కర్మయోగాన్ని చేయాల్సి ఉంటుంది సో ది బైట్ వే ఆఫ్ యాక్షన్ కూడా ఇట్ హ్యాపన్స్ ఎందుకంటే శాంతమైనటువంటి మనస్సు శాంతమైన స్థితి నుండి మీరు అక్కడి నుంచి ముందుకొచ్చి ఆపరేట్ చేసినప్పుడు అది మిమ్మల్ని అంతఃకరణ శుద్ధి వైపు తీసుకువెళ్తుంది తప్ప కామ్యకర్మల వైపు తీసుకువెళ్ళండి కామ్యకర్మల వైపు మీరు వెళ్ళారు అంటే మీ మనస్సు ఆగమాగంగా ఉందన్నమాట అప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉండబట్టే మీరు కామ్యకర్మల వైపు పరిగెడుతున్నారు మనస్సు శాంతంగా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే అటువంటి మనస్సులో వచ్చే స్పందన కామ్యకర్మ రూపంగా ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ది రైట్ వర్క్ ది రైట్ మోటివ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ మీ మనస్సు శాంతంగా నిశ్శబ్దంగా ఉండే విషయంగా చూసుకోవాలి తర్వాత దీంట్లో ఇంకొక చిన్న హెచ్చరిక మనస్సు శాంతంగా నిశ్శుద్ధంగా ఉండడానికి పెద్ద ఆటంకము భవిష్యత్తు గురించిన భయము బెంగా ఫియర్ మీరు ఆ ఫియర్కి అలవాటు పడ్డారంటే మీరు శాంతంగా నిశ్శిధంగా ఉండలేరు మరి భవిష్యత్తు మాట ఇంత విని భవిష్యత్తు మాట ఏమిటని అడిగారనుకోండి బానండి మేము శాంతంగా నిశ్శుద్ధంగా ఉంటాం మరి భవిష్యత్తు మాట ఏమిటి అంటే భవిష్యత్తు గురించి భయపడకూడదని మేము వదిలిపెట్టేశామండి భవిష్యత్తు గురించి భయం భయం వదిలిపెట్టేశాము శాంతంగా నిశిద్ధంగా ఉంటాము మరి భవిష్యత్తు మాట ఏంటి మొన్న పూజ్య స్వామీజీ వచ్చినప్పుడు ఆయన ఈ లీడర్షిప్ గురించి చక్కటి వెక్చర్ ఇచ్చారు దాంట్లో ఆయన రెండు పాయింట్స్ చెప్పారు postponement vs. procrastination, Vega is <laughs> one step. He has <laughs> a Beschreibung ofints <laughs> and prohibits <laughs> it. after youımıilify it, you delibrate and dont do any good deeds, without a sacrifice in equilibrium, he will violently solemnly rape you and he will not illnesses he is not in the same situation at all and devant, none of them are 없고. సరైన సందర్భం కాకుండా మీరు కంగారు పొడి ఇప్పుడు చేస్తే చెడిపోతుంది అక్కడ కాబట్టి డెలిబరేట్గా పోస్ట్పోన్ చేయటం ఒకప్పుడు అవసరం కూడా తప్పు లేదు దాంట్లో ఒకప్పుడు అవసరం కానీ ప్రొక్రాస్టినేషన్ ఒకటి ఉండే దాంట్లో డెలిబరేట్నెస్ ఏమీ లేదు కేవలము ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కవర్ పోస్ట్లో వేసి రావాలనుకున్న ఆ తర్వాత ఇబ్బంది అది ప్రొక్రాస్టినేషన్ పోస్ట్పోన్మెంట్ ఏంటేటి ఆ చూడు ఇంకో గంటలో నేను అటే వెళ్తున్నా కదా అప్పుడు వేసుకుంటాను అది పోస్ట్పోన్మెంట్ ప్రొక్రాస్టినేషన్ ఆ చూద్దాంలే ఈ కవర్ ఇవ్వాలి వెళ్ళకపోతే రేపు వెళ్తుంది ప్రొక్రాస్టినేషన్ అంటే సోమరిధనం కారణంగా ఇప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడు చేయకుండా భవిష్యత్తులోకి నెట్టి వేస్తూ వర్సెస్ ప్రొక్రాస్టినేషన్ మనం పోస్ట్పోన్ చేసుకోవాలి తప్ప ప్రొక్రాస్టినేషన్ చేయకూడదు స్వామిజీ అన్నారు ఆయన ఈ లెక్చర్లో ఈ పాయింట్ చెప్పారట చెప్తే ఒక ఆయన ఆయన కలిసి స్వామిజీ మీరు చెప్పిన ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ప్రొక్రాస్టినేషన్ ఉండకూడదు అని మీరు చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది తప్పనిసరిగా నా జీవితంలో మళ్ళీ వారి నుంచి నేను ఆచరిస్తాను ఆయన చూడడం ఎలాంటి చెప్తారా మళ్ళీ అయ్యా అప్పుడే ప్రక్రియని మీరు చేసేస్తున్నాడు మళ్ళీ వారని జాగరిస్తేస్తా ఆరోగ్యంగా అయా మాకు భవిష్యత్తు బెంగాన్ని వదిలిపెట్టేసాం మనం మా భవిష్యత్తు మాట పెట్టినా అంటే పర్వాలేదు ఐ కెన్ అండర్స్టాండ్ దానికి సమాధానం ఏమిటంటే మీరు శాంతంగా నిశ్శబ్దంగా ఉంటే మీ భవిష్యత్తు గురించి మీరు బెంగపడాల్సింది ఏమీ ఉండదు మీ భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది మీకు ఆ సమయానికి అన్నీ అన్నీ కూడా చక్కగా సమకూరుతాయి మీకేమీ లోటు ఉండదు మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటే మీకు లక్షలు కోట్లు వచ్చేస్తాయని నా కాదు మీరు శాంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఏమీ లోటు రాబట్టి ఈ శాంతావస్థని శాంతిని సంపాదించినట ఇది సాధనలో చాలా ప్రముఖమైన విషయం అదే ఆ శ్లోకం యొక్క తాత్పర్యం